పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైనసయా ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నతడిని మీ సన్నిధిలో ప్రభ కూర్చుండి నతడి మీ యొక్క స్వరంను విని ప్రభాక అవకాశం మాకు మరొక దినం దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రం చినించుకుంటున్నాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడ ఉన్నాయన సమీపించడానికి తేజస్సులో నివసించేనా లేవా స్థుతుల మీద ఆసీనుడుమైన ఏసేయా నీకు వందనాలు స్తోత్రుడు ప్రభ అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన నా తండ్రి లోకమంది అంతటా ప్రభ నా తండ్రి మీ యొక్క కని దృష్టి సంచారం చేస్తూనే ఉందినైనా ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు ప్రతి ఒక్క హృదయం ఏరిన దేవుడో ప్రభ ప్రతి ఒక్క నడతను కనిపెట్టిన దేవుడో ప్రభ నీకు మరుగయి ఉన్నది ఏది లేదు నాయన సమస్తను తేడితేలంగా చూచువాడవు ఉన్నవాడవు అనువాడవైనా ఏసేయా నీకే వందనాలు వందనాలు ఈ దినమంతే కూడా ప్రభాని యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఉదయ నుంచి ఇంత ప్రభ ప్రతి బిడ్డను మీరు ప్రభ ప్రతి సమయంలో ఆదుకున్నారు నడిపించినారు ఏసియా నీకు వందనాలు తెలిసిన భద్రతలు ఇచ్చినారు మీకు వందనాలు తెలిసిన మా రక్షకుడు మా పోషకుడవు మా విమోచకుడవు నీకు వందనాలు అయ్యా వందనాలు ప్రభా నీ పాద సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ప్రభాస కాలం మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు రానయ్యిన బిడ్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావితనైన వాక్యను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నైను ఇచ్చిన వాక్యం జీవించండి ఆశీర్వించండి ప్రభ ప్రతి ఒక్క హృదయం అతని తట్టని ప్రభాతం ప్రతి ఒక్క హృదయంని నా తండ్రి వెలిగించండి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభ ప్రతి విషయంలో నా తండ్రి నీకు కృతజ్ఞతాస్ చెల్లించి ప్రభాని తను విధేయులమై నా తండ్రి ప్రభావ మేము వాక్యం స్వీకరించుటకు నా తల్లి సరియైన మనస్సును మాకు దయచేయండి నాయన వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి గ్రహించగలిగిన మనస్సును కూడా మాకు దయచేయండి ఎస్ ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ రానైన నీకు వందనాలు చెల్లిస్తున్నాం సేవలకు వెళ్ళిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావిస్త మైన సేవలో ప్రభావ బిడ్డలు నా వారి రాకపోకలంది మీరు దూదల కాపుదలతో నడిపించండి అగ్ని కంచెం వేసి భద్రపరచండి వేసి ప్రతి అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రభా విజయము దయచేయండి ప్రభా ఆత్మల సంపాదన ప్రభావిరివిగా జరగాలని కోత విస్తారంగా ఉంది కాబట్టి నా తండ్రి ప్రభావి వెళ్తున్నారు నా సేవలో ప్రభా బలపరచండి అగ్ని అభిషేకించండి రెండంతలో ఆత్మతోటి ప్రభా బిడ్డలని మీరు దీవించండి ప్రభా గొప్ప కార్యంలో ఏసు నామంలో జరుగుటకు సహాయండి ని రాత్రి కాలమందు మందు ప్రభమ్మకిచ్చి నీకు సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త గణత మహిమ ప్రభావంలో మీకు చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ మకు తండ్రిగనున్నయీసు రాజా నిరంతరం నీవు స్థూత్రారుడ మాకు తండ్రిగనున్నయీసు రాజా నిరంతరం నివు స్తూత్రారుడ భూమ్యాకాశము సమస్తము నీవశం నీవశం అల్లే అల్లే అల్లే మిన లే అల్లే లుయా మినలే మగు తండ్రిగనున్నేసు రాజ నిరంతరం నువ్వు సూత్రారుడ మహత్యమో ప్రభావమనో నీకే తేజస్సును గనతయు నీకే మహత్యమో ప్రభావమనో నీకే తేజస్సను ఘనతయూ నీకే రాజ్యము నీది అధిపతి నీవే రాజ్యము నీది అధిపతి నీవే నీవు సమస్త ముయివాడవు నీవు సమస్త ముయివాడవు ముతన్ అల్లే అల్లేయ అల్లేయ మేన లేయ అీ లుయేన లేయ మగుతన్గనున్నయే సురాజ నిరంతరం నివు సూత్రారుడ ఐశ్వర్యము గొప్పతనమో నీవే బలమును పరాక్రమమో నీవే ఐశ్వర్యము గొప్పతనమో నీవే బలమును పరా క్రమో నీవే చించడవు బల మిచ్చు వాడవు నీవు సమస్త ముయి వాడవు హెచ్చించవు బలమిచ్చు వాడవు నీవు సమస్త ముయలు వాడవు నీవు సమస్త ముయి వాడవు అుయా మినీలు అల్లు మినీలు అ Hallelujah amen hallelujah maku tanriganann yesu raja nirantaram nivu stutrarudau maku tanriganann yesu raja nirantaram nivu stutrarudau కృతజ్ఞతలు స్థుతి స్తోత్రములోీకే కీర్తియు ప్రశంసయూని నామముకే కృతజ్ఞతలు స్థుతి స్తోత్రములో నీకే కీర్తియు ప్రశంసయూని నామముకే అన్నియువే అంతమునీవే అన్నియు అంతముని స్త ము ముయలుడవు నీవు సమస్త ముయిలుడవు అేలు మిన లే అేలుయ అమినే లుయ అమినేలుయ మండ్రిగనున్న యేసు రాజ నిరంతరం నీవు కున్నయే సురాజ నిరంతరం నివు సూత్రారుడో భూమి ఆకాశము సమస్తము నీవశం నీవశం భూమాకాశము సమస్తము నీవశం నీవశం అల్లే మెనల్లే లు అల్లే మెనల్లే లుయా అల్లే Alleluia, Alleluia, Alleluia. Thank you, sir. Praise the Lord. David, can you tell me, sir? No. Sir, can you tell me, sir? Sir, can you tell me, sir? Sir, can you tell me, sir? Sir, can you tell me, sir? వినిపిస్తలేదు సార్ ఈ వీడియో కెమెరా పడుతుంది సార్ ఎందుకోసమే బంద్ చేస్తాం మరో ఓపెన్ అవుతుంది ఎందుకోసం బంద్ చేస్తున్నాం సోధు మేసుప్రభా ప్రస్తున్న దేవ వాక్యంలో దేవ వాక్యం ద్వారా మాట్లాడి ప్రస్తుత ఆత్మ మాతో మీరు మాట్లాడి మీరు నడిపించి మా సుబుద్ధి తొలగించి ఆత్మధర కారం జరిగేసి నడిపించి మనిషి నోడుతో మీ దావి తీర్చ నూట పదారు పదహారు ఇక్కడ దావిద్ మాట్లాడుతున్నారు సార్ నా మొరను నా ఇన్నపును ఆలోకించున్నాను హలో లీయా ప్రేమిస్తున్నాను యహువా నా మొరను నా ఇమ్మపును ఆలకించున్నాను మన దేవుడు ఆలకించే దేవుడు కనుక ఆయనకు అంగీక ఉంటే ఏం చేస్తున్నాం మనకు దగ్గర ఉంటాడు దేవుడు ఇక్కడ చూస్తే వాక్యం చూస్తే మొరను ఉన్నది అంటే విజ్ఞాపనం చేసేమో అక్కడ రెండు ఉన్నాయి మొర అంటే తన కోసం మొర ఇంకేముంటాడు విన్నప్పుడు ఆయన వేడుకోండి ఇంకేమంటాడు ఇక్కడ ఆలోకించి ఉన్నాడు ప్రేమించిన ప్రార్థన చేసినప్పుడు దావి దగ్గ మనం నమ్మకం పెట్టి ప్రార్థన చేయాలా ఇక్కడ చూస్తాం మనం ఈ అధ్యాయంలో ప్రార్థన చేస్తు దొరికిందని ఎప్పుడు చేస్తే ఆయన ఎప్పుడు ఫస్ట్ నమ్మకం పెట్టి ప్రార్థనిస్తుడు పొందలేకుండా పొందినని ప్రార్థనిస్తూ దావిద్ మనం చూస్తే నో ఇంశంలో చేపం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆ గర్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు నేను తిరిగి బయటకు అని పొందినని కలుపుతాడు ఇక్కడ చూస్తే అదే ప్రార్థనిస్తాం ఇక్కడ చూద్దాం మనం చదువు నా కనుక అలా నాకు నా మొరన్న చోగి జీవిత కాలం అంతా నేను ఆయనకు మరపెట్టి జీవిత కాలం అంటే ఏ జీవిత కాలం మన అంతం ఈ భూలోకంలో ఉన్నప్పటి వరకు క్రైస్తుల జీవితం అంటే ప్రార్థన జీవితం మన జీవిత కాలం అంటే మన జీవితం ఎంత వరకు ఉంది ఎంత వరకు ఉంది మన కాలం ఉంచే వరకు ప్రార్థన జీవితం అలాగే మన జీవిత కాలంలో ఆ పొద్దుగా సాయంత్రం చూస్తే దాని ఏడు సార్లు చేస్తుండే దాని సార్లు చేస్తుండే ప్రార్థన జీవితం లేకుంటే మనం ఆయన దగ్గర సన్నిహం మనం ఇక్కడ చూస్తే బైబుల్ అనేక రాష్ట్రాలు చూపించబడింది ప్రార్థన అంటే ఏంది దేవంతో మొరబెట్టడం మనం ఏం చేయాలి మనం పొందనని నమ్మడం ఇంకేమంటాడు ఇక్కడ ఇక్కడ దావితో అంటుడు ఎక్కడ ఉన్న ఫస్ట్ ఏమంటాడు నా మొరని వినప్పుడు ఆలోకించను ఇంకా ఏమంటాడు ఇక్కడ కింద చెవుగినను అదే దావిత్ మొరబెట్ట ఏమంటాడు అట్లా మన ఫీలింగ్ కాదు దేవుడు మనం మొర పెడుతున్న దగ్గర చెవు పెట్టినాడు దేవుని మన దగ్గర ఉండని ఆత్మలో మనం ఫీలింగ్ కావాలి ఆత్మలో అని ఉండే దేవుడు దగ్గర మన ఆత్మలో అట్లా కనుక దేవుడు నా దగ్గర వచ్చేసి ఇప్పుడు నేను మురబెడుతున్నా పెదలకు దగ్గర చోవు పెట్టి ఉన్నాడు దేవుడు అతి సిద్ధిలో మనం ఎదిగితే మన ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది అయితే ఇక్కడ ఏమంటాడు మర్ణకమును దావిత్కు ఏమన్నా మర్ణక బాంధకము నన్ను చుట్టూ ఉన్నాయి అంటే ఈయన ఏమున్నాడు శ్రమలో ఉన్నాడు దావిత్ శ్రమలో ఉన్నాడు అలాది మరణ బంధకంలో నన్ను చుట్టి ఉన్నాడు అంటే బంధకాల్లో ఉన్నాను మరణ బంధకాల్లో అంటే పడి ఉన్నాడు దావిత్ ఇక్కడ చూస్తే దావిత్ మరణ బంధకాలన్నీ చుట్టి ఉన్నాడంట ఆయన అన్ని చుట్టుకున్నది యోనాకు ఏం చుట్టుకున్నాను అక్కడ చూస్తే మనం చూస్తాం యోనాకు ఆ చాప గరంలో పేగులన్నీ ఆ తల నుంచి పేగులన్నీ చుట్టి ఉన్నాడు యోనావి ఆ చాపగరంలో కానీ ఇక్కడ పాతల వేదన పట్టుకుంటున్నాయి అంటే వేదనతో ఇంత భయంకర శ్రమ అందిస్తున్నాం మనం కొంచెం శ్రమైతే కద్దిపోతాం కానీ అది కద్దింపు ఒకటి మంచిదే శ్రమ వచ్చింది మంచిదే ఎప్పుడు పోతావు దేవునికి దగ్గర ఉంటాను శ్రమలు దేవుని దగ్గర ఉంటావు ఇంకా దేవుని అంగీకారం ఉంటావు దేవుని దగ్గర ఉంటావు దేవునితో ఎప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన కడతావు శ్రమ శ్రమ లేకుంటే నీకు సూత్రం నాకు ఆతరం సుఖం జీవితం ఇట్లా ఉంటది అయితే ఏమంటాడు పాతలో వేదనను పట్టుకొని ఉన్నాయి ఏమంటాడు శ్రమను దుఃఖంను నాకు కలిగి ఉన్నాను అలా శ్రమ కలిగింది దుఃఖంలో ఉన్నాడు దావేద్ అంటే ఏ మాత్రం ఆయనకు మన సమాధానం లేదు ఏం లేదు శ్రమ దుఃఖంలో కలిగి ఉన్నాడు అంటే భయంకర శ్రమలో ఉన్నాడు అక్కడ దావెత్తు చూస్తే అప్పుడు అలా దయచేసి నా ప్రాణం ఎలుపుమని అలా మనం దయచేసి ఏ నామం మొరబెడుతున్న కనుక దేవా మా శ్రమంలో ఒక ఎలిపి అని ప్రార్థించాడు ఎందుకంటే నీ నామం దయచేసి నన్ను ఎలుపును దేవా ఇవన్నీ నన్ను చెట్టుకున్నాయి దేవా సాయం చేయమని అప్పుడు చేస్తున్న ఇక్కడ దావిధ్యం నీతి మంత్రులు అలలి మన దేవుడు ఏమంట వాచల కల దేవుడు అలలీయ సాధును కాపాడేవాడును అలలియ సాధు జీతం కొందలో ఉండదు కొన్ని డంబకం ఉంటాయి కొందలో అలలి అంటే రక్షణ పొంది కానీ కొన్ని ఏముంటాయని కదా ఇంకా తగ్గింపు జీతం ఉంటాయి అయితే ఇక్కడ చూస్తే సాధుకును ఆయన కాపాడేవాడును అలాగే నేను కుంగి ఉన్నగా రక్షణ ఎక్కడ కుంగి ఉన్నాడు అయినా పాతలో వేదన చుట్టుకున్నాను అంటే కుంగి ఉండగా నేను రక్షించను ఇంకేమంటు అలా దావి తన ప్రాణంతో మారుతూ యోగా శ్రమం విశ్రపి ఇచ్చి ఉన్నాను తిరిగే నీ విశ్రాంతిలో ప్రవించ మన విశ్రాంతిలో మన ప్రభులు కదా మన్నం నుండి నా ప్రాణమును కన్నీలు నా కనులను జారి పడకుండా నా పాదములను తప్పించి నువ్వు ప్రార్థన చేస్తే ఇక మారిపోతుంది ఇక్కడ కదా అద్యా ఇక చేసే ప్రార్థన ఆన్స్టర్ ఇక్కడ ఇంకేమంటురా చదువున్న దేశంలో కాలం చదువున్న దేశంలో యహో సన్ని కాలం గడిపేను ఇంకేమంటారు ఇక్కడ అలాగే మాట్లాడి నమ్మకం నుంచి ఫస్ట్ ప్రార్థన ఏమున్నది ఆయన ప్రార్థనకుండా నమ్మక నుంచిది నేను అలాగే మాట్లాడి నేను నమ్మకం ఉంచింది ఆయన దావితేము దేవుని యొక్క ఋషి చేసి ఉన్నాడు ఇంకేమంటాడా మిగిలిన బాధపడిన వారిను తొందరపడిన వాడని తొందరపడిన వారిని అలా ఈ శ్రమలో ఏ మనసు నమ్మదగిన కాడని అనుకొని యువ చేసిన కొన్ని ఏం చెల్లించిన అలా అలా అలియా చెప్పండి ఏ మనసు నమ్మదడు కాదు శ్రమలో కొందరు విడిచిపోతారు మనకు శ్రమలో కొందరు విడిచిపోతారు కనుక ఆయన ఎడవని ఎడబాయ్ అన్నాడు అది దావిత్ ఋషి చూసినాడు కనుక ఇక్కడ దావిత్ ఋషి చూసి దావి చెప్తుంది ఇక్కడ కనుక ఈ దావి దూషంలో చూస్తే అన్ని శ్రమలే శ్రమ దావి చూస్తే కానీ దావిత్ కు ప్రతి ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇచ్చినాడు ఇక్కడ దావిత్ కు దేవుడు కనుక ఇక్కడ ప్రార్థన ఎట్లుంటాడు చూద్దాం ఇక్కడ దావి తీస్తానా వన్ వన్ 145 వన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడే యహన మార్గంలో నీతి గలవాడు అలా తన క్రియలంది కృపజిపువాడు చెప్తున్న దావి ఇక్కడ తన మార్గంలో మిమ్మల్ని అక్కడ ఫస్ట్ నీతి గలవాడు తన క్రియలను కృపజీపు వాడు హలో రియా ఇక్కడ చూస్తే మనం చూస్తే ఇక్కడ రెండు చూస్తాం మనం తన మొరబెట్ట వారికి అందరి తన మొరపెట్ తన మొరపెట్ట వారికి ఇక్కడ ఉంది ఒకటి ఒక గుంపు ఒకటి తనకు నిజంగా మొరబెట్టవారు అందరికి అలాగే తన ఎవరు నిజంగా మొరబెడతారో వాళ్ళకి యోవా సమీపంగా ఉన్నాడు ఇక్కడ మొర నుంచి చూస్తాం మనం ఏమంటుడు తనకు నిజంగా నిజం అంటే సత్తాని సాజస్ కనుక నిజంగా మురబెడతారు యోహో వాళ్ళకు సమీపము ఉన్నాడు ఇంకేముంటారు కదా తన ఎందు భయభక్తి వారి కోరిక అలలియా ఆయన తన ఎందు వారి కోరిక నెరవేర్చను రక్షించను అలలియా దేవుని ముందు భయభక్తులు ఉంటే తన మురవారి నుంచి ఎతి శ్రమ వచ్చింది దేవుడు రక్షించి తిరిగి మన మొదటి స్థితి నడిపిస్తా అని చెప్తున్నాం ఇక్కడ దావిత్పక్క విషయం నాలుగు ఏడు ఏడు ఏదనగా ఏనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఎలా ఏనగా ఆయనకు మొరపెట్టిన వెళ్ళడా ఇక్కడ మోసే తన ఇజ్రాయల్ పేరుతో చెప్తున్నాడు ఏనగా మనకు ఆయనకు మూడబెట్టి నెల మనవుడు మనకు సమీపంగా ఉన్నారు ఏ గొప్ప జనంకు ఏ దేవుడు సమీపం ఉన్నది చెప్తున్నాం ఇక్కడ ఇక్కడ మోసే తన ఇజ్రాయల్ ప్రేమ చెప్తున్నా ఇంకమంటారు నేడు నేను ఈ అప్పగించాస్త్రం కట్టడలను అలా ఈ గొప్ప జనం ఏది అని చెప్తున్నా ఈ కట్టణ అప్పగించిన ఈ కట్టడను ఈ విధులు గొప్ప జనం ఏది అని ఇప్పుడు నువ్వు జాగ్రత్త నువ్వు కన్నాల చూచిన వారిని అలా ఏది వాక్యం కన్నన చూసిన మరవద్దు ఇక్కడ కన్ననా చూచి నువ్వు మరవకాల నీ జీవిత కాలం అంట ఎప్పుడు నీ కాలం ఊహించే వరకు నీ ఉదయంలో తొలగిపోయినట్లు నీ మనసును కాపాడు అలా ఈ మనసులో వాక్యం ఉండాలి నీ మనసు బావుగా జాగ్రత్త కాపాడుకోమని ఇక్కడ చెప్తున్నాను కుమారుల కుమారులకు నేర్పిరేపులో నీ దేవుడిని నిలిచి ఉండగా ఈ వాక్యం చూసి వారికి నాకు భయపడగా నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్టు తన పిల్లలకు నేర్పున్నట్టు వారికి నా మాటలను మా పిల్లలకు మాట వినిపి చేసేదని ఆయన నాతో చెప్పిన దినంలో మరి చెప్పుగానే తెలుపు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాం అలా ఈ వాక్యం మనం ఇవ్వాలా మన పిల్లలు కన్నా మన కుటుంబంలో అందరు ఇది వాక్యం మన ఉదంలో ఉండాలా వాక్యం త్వర జీవించాలా ఈ జీవితం ఇక్కడ చూస్తాం మనం అయితే ఇక్కడ చూస్తే ఇంకేమంటాడు అగ్ని మధ్యలో అలా అగ్ని ఉండి నీతో మాట్లాడేవాళ్ళు మాట్లాడేదని వింటిరి కానీ ఏ స్వరూపము చూడలేదు హలో ఇక్కడ చూసే ఏషియా ఫార్టీ నైన్ చూడు ఇక్కడ ఏషియా ఫార్టీ నైన్ మీరు చెప్తున్నాం ఇవన్ మోరాయి ఇక్కడ చూడు ఐదియా ఫస్ట్ నుంచి ఫస్ట్ ఫస్ట్ నుంచి ైన్ సీ సారీ అలానే ఎక్కడమంటారు దేవుడు అంటారు దక్షిణ యొక్క కుర్చి కాలేదు అంటే నేను చోటి వాని కాదంటారు దేవుడు ఇక్కడ మీ దోషము అలా మీ దోషమును మీకు మీ దేవుని యోహమును అడ్డంగా వచ్చాను మీ చేతులు రక్తం చేతను పెలు మీ పెదవు అధువీ చూడుతున్నది అయితే ఇక్కడ జ్యూస్ ఇక రెండు గుంపు జ్యూస్తున్నాం మరి మేము చూస్తున్నాం అక్కడ ఫస్ట్ ఏమున్నది ఇక్కడ మీ చేతులు రక్తం చేత లేన దీని పైన పైన మీ పాపములు ఫస్ మీ పాపములు ఆయన ముఖమునున్నారు మరుగు పరిచయం ఆయన ఆలోచింపడా చేతులు రక్తం చేతను మీ చేతులు రక్తం చేతను మీ బ్రెయిన్ దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నది ఉన్నాయి కనుక అలలియా నీతిని బట్టి ఎవరు సాక్ష్యం పలకడు సత్యం బట్టి ఆడడు అలలియా నీతిని బట్టి మనం నీతి కోసం సాక్ష్యం ఉండాలా సత్యంలో మనం వ్యాజ్యం ఆడాలా ఈ సైతాంతో మనం వ్యాజ్యం మనం ఏముంటు అందం వ్యర్థమైన నమ్ముకొని మోసం మాట మలుకొదురు చెడు ఏం చేస్తే గర్వం ధరించి పాపం కనుగొను అలా ఇక్కడ చూస్తే ఇక్కడ యూస్ చేయరు గుంపు ఏమవుతుంది చడున్న గరిని పాపం ధరించను ఇక్కడ యూస్ తనకు మొరపెట్టక తనకు నిజంగా మొరపెడ యోగ ఒక గుంపు ఏం చేసింది నిజంగా పోడతాడు సత్యం అనుసరించి వాళ్ళు మురబెట్టే దేవుడు వాళ్ళ సమీపం ఉన్నా కనుక ఇక దావి తంటుడు ఫస్ట్ దావి అక్కడ పాతలో పోయినా ఇన్ని ఉన్నాను నేను నమ్మకం కనుక శ్రమలు తప్పై కనుక ఈ శ్రమలో మనకు దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు ఇక్కడ పౌరు పౌరు చెప్తాడు ఏమంటాడు ఫిలిప్లాని పత్రిక నాలుగు నాలుగు దముటుడు ఉన్న బిడ్డలు ఏం చేయాలి వెళ్ళినప్పుడు ప్రభునందు ఆనందించడి మళ్ళా రెండు సార్ చెప్తు అలలియా ఏమంటారు ఫిలిప్ గారు పత్రికలో ఫిలీప్ సంఘం చెప్తున్నాడు మళ్ళా చెప్తూ ఆనందించాడు అంటే వాళ్ళకు ఆనందం లేదేమో ఒకసారి చెప్తూ సార్ కదా రెండు సార్లు చెప్తాం మళ్ళా చెప్తూ ఆనందించడు సహనము సకల జనులకు మి సహనం సకలే తెలియబడేది సహనం ఎట్లా మోసే మన అక్కడ ఇరసం దగ్గర వచ్చినప్పుడు అందరు సనుకుతుండ్రు మోసే మాకు ఐగుత్యం సమాధి లేఖ మాకు మోషే సమాధి దేశాలు వచ్చినావా అక్కడ సహనం చూపిస్తున్నాడు మన ఆదర్శం మంచి మోసే తిరుగుబాటు చేస్తున్నాం మోస ఏం చేస్తున్నాం సహనం చూపేసి అప్పుడు యోగం అనేటు ప్రభావించి ఎందుకు నికరా చాపు సాగిపోన్నాడు అంటే సహనం మనకు ఉండాలా ఆ కలవరి చెప్పిన సహనం మనలో ఉండాలా సహనం చక్కల ప్రభు తెలియపేసి ప్రభుత్వ సమీపం ఉన్నాడు ఇంకేమంటారు దేని దేవుని బిడ్డలు చింతాపడారంట దేని గురించి చింతా పడారంట వాళ్ళు ప్రతి విషయంలో ఫస్ట్ అవండు ప్రార్థన చేయాలా ప్రజల మళ్ళా మూడోది కుతాగ్రం చెల్లించారా దొరికిందని మీ ఇన్నప్పుడు దేవుని తెలియజేయండి ఇంకేమంటు సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానం మీ ఉదయం వరకు మీ తలంపును అలా దేవుని ఉదయం కాపుడు మనం ఎప్పుడువి చింతవడం ఎప్పుడు ప్రార్థన జీవితం మనకు ఉంటేనే మనం జయించగలం లేకుండా జయించగలం ఎందుకంటే దేవుడు రాక సమీపించనుక మనమే ఎక్కువ ప్రార్థన ఉండి దేవుని దగ్గర మనం పనుకోవాలా దేవుడి చిన్న వాక్యం తీసిగాక శుభం విశ్వప్రభ నా దీవానికి దావీకి నమ్మకం విశ్వాసం మాకు కలిగించిన విశ్వప్రభ భయంకర క్షమలు మేము మున్నం వేసప్రభ నా మీరు మాకు తోడుక నా దీవ విరోధీవనిస్వప్రభ నా దీవానికి ఎక్కువ ప్రార్థన ఉండాలా ఆరాధన ఉండాలా నా దైవాన్ని కారణం చేసి ఈ ప్రార్థన బైబుల్ చేయమని చెప్తుంది సుప్రభ ఎల్లప్పుడు ప్రార్థన ఉండి అలా సానం మా సకల జనకు చూపాలా అక్క పురుగోలు చూపించాలా మాలో మీరు ఉండాలని చూపియాలి సుప్రభ నా దైవానికి శ్రోతం చేస్తాం మీరు మాకు సాధించే మనీస్తున్న ప్రసంస్ అంశాల కోసము ప్రార్థన చేస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధి సర్వశక్తి మాతుడా జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ తండ్రి నీకే స్తోత్రంలో చేసినా ప్రభా ఇంతవరకు వాకింగ్ చేత మేము మమ్మల్ని వేసి ప్రభా బలపరచ తండ్రి నీకే వందనాలు స్తోత్రంలోనైనా మమ్మల్ని ఇంకా దీవించండి ఆశీర్వదించండి ఇలా రాక్కడికి మమ్మల్ని అందరు దేవా మరి కుటుంబాలు మారు మారకున్నాయి ఆయన గొప్ప అద్భుతం మీ జరిగించి రక్షించుకోండి దేవా తోడైనా నడిపించండి విజయాన్ని మీరు దయచేయండి బలపరచండి ప్రభావ ఓ ఏసు ప్రభా నీకే స్తోత్రంలోన ఆయన కుటుంబాల శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ఏసు ప్రభాని వాక్య చెత్తనే ఏసుపురు బిడ్డ శుద్ధీకరించబడతారు ప్రభావ ప్రతొక్క బిడ్డకు తోడై నడిపించండి విజయాన్ని దయచేయండి ప్రభా ఇంకా ఉన్నత స్థాయిలో మీరు నిలబెట్టండి ప్రభా వాక్యంలోకిపురం నడిపించండి విజయాన్ని దయచేయండి తండ్రి నీకే వందనాలు ఇంకా నీ రాక సమీపం ఉంది కనుక అనేక మంది రక్షణ మార్గం నడిపించాలా అనే శక్తిని కృపాని భాగ్యాన్ని దయచేయండి ఏసు ప్రభా నీకే సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి ఉన్న తండ్రి నీకే వందనములు స్తోత్రంలో నాయన మరి ప్రేరాంశంలో కోసం ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నీకే వందనాలు ప్రభ ద దేవిష్టం తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత దండి అబిడే దీవించండి ఆశీర్వదించండి దివా మరి ఆ బిడ్డ కేసు ఏది కూడా సజ్జరు జరగ నీకు వీల్లేదు ప్రవ్వ జ్ఞాపకం చేసుకోండి తోడైనండి సేవలు అభిషేకించి మీరు వాడుకోండి వాళ్ళ భర్త తాగు నుంచి విడుదల పొందాలా ప్రవ్వ గొప్ప విజయాన్ని మీద దయచేయండి కుటుంబకున్న బంధాకాన్ని కట్టండి విరగొట్టండి ప్రభ కుటుంబం అంతా నేను సేవించి నేను ఆరాధించి గణపరచాలా తోడైండి మంచికి పర్లు జ్ఞానం దయచేసి నడిపించండి సేవలకు ప్రభ రవిచల బ్రదర్ ముట్టండి ప్రభ ప్రతి రిపోర్ట్స్ నార్మల్ ఉంటేనే కన్ను ఆపరేషన్ చేస్తానన్నారు ప్రభా ఆ విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి కన్ను ఆపరేషన్ జరగాల ఆవిడ సేవ చేయాలా ప్రతి ఒక్క దాంట్లో తగ్గింపు బ్రదర్కి ప్రభ అక్కడ తోడై నడిపించే విజయాన్ని మీద దయచేయండి రాజేశ్వరం ముట్టండి క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా కుటుంబంతో రక్షించుకోండి సేవ చేయాలా ఏసు ప్రభ కుటుంబానికి తోడే నడిపించి విజయాన్ని దయచేసి మార్గం తెరవండి నష్టం ముట్టండి తాకండి పక్షం అయితే బాధపడుతుంది నాయన ముట్టండి తాకండి స్వస్థపరచండి మన బ్రెయిన్ ట్యూమర్ నుంచి వీడి సర్జరీ జరగకుండా ప్రభ కాచి కాపాడండి ప్రభావ ఆ కుటుంబాన్ని కూడా సరస్వతనికే నడిపించండి ప్రభావ విశ్వాసానికి బలపరచండి వాళ్ళ భార్య భర్తను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ పిల్లల కుటుంబం తోడే నడిపించి విజయాన్ని దయచేయండి ఏసు ఏది కూడా ప్రభ బ్రెయిన్ లో ఏది కూడా ఏసుప్రభా సర్జరీ జరగడానికి వీల్లేదు ప్రభా అక్కడ వేస్తున్నాము అని వాక్కును పంపిచాపిడక బాగు చేయండి స్వస్థత ఇచ్చేయండి విడుదల దేయండి ఏసు ప్రభా కుటుంబానికి ఇంకా సంపూర్ణ రక్షణ మార్గం నడిపించే కుటుంబం సేవ చేయాలా ఈ రక్షణ మార్గం నడిపింపబడాలా మీరే కారం జరిగించేనా సీఎమను ముట్టండి కాల్సజ జరగాల విజయాన్ని మీరు దయచేయండి కూడా మార్గం తెరవండి వృద్ధాపన జ్ఞాపకం తీసుకోండి తండ్రి ఏ సయానీకే స్తోత్రంలో చెల్లిసినాం ఆ కుటుంబంతో రక్షింపబడాలా దేవా మరేస్పు బిడ్డలు అల్లులందరూ పట్టించుకునే శక్తి జ్ఞానం దయచేయండి ప్రభావిడ్ ఒంటరి తనం ముందు ఆయన ఆ తోడే నడిపించే విజయాన్ని మీరు దయచేను అని సీఎమకు మీరే బలమైన అసంతో తాకండి మీరు దర్శించి మాట్లాడండి ప్రభావ చరిత ముట్టండి తాకండి బ్లడ్ క్యాన్సర్ తో మరి బాధపడుతుంది నాయన ఆ బిడ్డకు సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి కుటుంబం అంతా విశ్వాసానికి బలపరచబడాలా దేవా కుటుంబం అంతా రక్షించుకోండి నామనికే మాయమ తెచ్చుకోండి ఏసు ప్రభా లక్కి పాపను కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి ఆయన ఆ బిడ్డకిసు కాలు తాకండి స్వస్థత దయచేయండి ప్రభా మన బోన్ అక్కడ పెరగనికి వీలేదు ప్రభా మరి మాటి మాటికి అక్కడ సర్జరీ జరగనికి వీల్లేదు ప్రభా ఏసునామలో గర్దిస్తున్నాం చీకట్ శక్తులనేది ప్రభాషింది ఏసు కృష్ణ నామన్న దేవ ఆ సంపూర్ణ సంపూర్ణంగా స్వస్థత పొందాలా అయా నువ్వు ఇచ్చిన స్వరూపం నాయన మరి యశ్ ప్రభా బిడ్డ ఎసుప్రభా బోన్ విషయాలు ఎంతగానో బాధపడుతుంది చిన్న బిడ్డ ప్రభావ జ్ఞాపకం తీసుకోండి రక్షించుకోండి ఆ రక్షణ మార్గం నడిపింపబడాలా శివదాస్ బ్రదను ముట్టండి యవనస్తుడు ప్రభావ అప్పుడే బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా ప్రభావ అప్పుడు సంపూర్ణంగా స్వస్థత దయచేయండి సేవకై నడిపింపబడాలా కుటుంబ విశ్వాసానికి బలపరిచి దేవకే వాడుకొని నామానికే మేము తెచ్చ కుటుంబం అంతా బలపరచండి ఏసు ప్రభాని నామనికే మేము తెచ్చుకొని ఢిల్లీ ముట్టండి తాకండి మరి భార్య భర్త ఇద్దరు కాదు సేవ చేయాలా వాళ్ళకు మార్గం తెరవండి ఉద్యోగస్తును సాకిడిగా నిలబెట్టండి ప్రభావ మరి ఏసు ప్రభావ బెంగళూరు దగ్గరకి వెళ్ళడానికి వీలు లేదు మరి ఆఫీస్ వాళ్ళు అక్కడ పిలవనికి వీలు లేదు మరి ఇక్కడనే ఉండటం మీ సహాయం చేయండి మార్గం తెరవండి నాయన మరి ఏసుకృష్ణ నామలో హైదరాబాద్ ఉండట శక్తి దయచేయండి దేవా గొప్ప విజయాన్ని దయచేయండి ఏసు నామంలో దేవా గొప్పగా కార్యం జరిగించి ఒక మంచి జాబ్ను కూడా అనుగ్రహించండి నీ చిత్తము ఏమైందో బ్రదర్ పట్ల నెరవేర్చండి ప్రభా మీరే సహాయము ఇచ్చేయండి నాత్తండి ఏసు ప్రభా నీకు వందన అన్విక పాపను ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగం స్వస్థత దయచేయండి ఆయుష్గా నుంచి విడుదల పొందాలా కుటుంబం అంతా రక్షింపబడాలా మరి మంత్ర కట్ట తక్కడి తీరు అని వీల్లేదు ప్రభావ వారంతా ఇసుకృస్తున్నాము తల్లిదండ్రుల సంపూర్ణ రక్షణ మార్గం నడిపించబడాలా విశ్వాసానికి బలపరిచి దీవించి ఆశీర్వదించండి దిమొప్పం కూడా ముట్టడి తాకండి ప్రభా అప్పుడే సేవ కూడా ఏంటి ప్రభావ కాల్ సర్జరీ జరిగింది ప్రభావ అయ్యా ఎందు నిమిత్తం జరిగిందని నీకు తెలుస్తున్నాయని అప్పుడే సత్యాన్ని ప్రకటించాలా అబద్ధము ప్రకటించడానికి వీల్ లేదు మీరే మాట్లాడండి మైమ పొందండి ఏసు ప్రభా ఇప్పుడకు స్వస్థత ఇచ్చేయండి ఆ పడక నుంచి లేవనెత్తండి అప్పుడు సాక్షిపిడిగా నిలబెట్టుకోండి ప్రభా నాగేశ్వర బ్రదర్ ముట్టండి తాకండి మరి లంగ్స్ లో ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట ప్రభా నిన్ను విశ్వసించడానికి వెనుక అడిగేసిండి ప్రభా బిడ్డ సేవకుడితో మీరు మాట్లాడండి నాయన ఇంకా నీ విశ్వాసక బలపరచబడారా స్వార్థకే వాడబడను కాక ఆ అభిషేకించి మీరు వాడుకొని నామనికే మేమ తెచ్చుకోండి ప్రభా నితిన్ బ్రదర్ ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు యాక్సిడెంట్ అయింది కాల్ చేసి ప్రభా సర్జేసుకృష్ణ నామల స్వస్థత ఇచ్చేయండి ప్రభా ఏసుకృష్ణు నామను సంపూర్ణంగా అది అతుక్కవాలా మీరే కార్యం జరిగించి రక్షించుకోండి దేవా ఈ నామానికై మైమ తెచ్చుకోండి ఆటంకాలని తొలగించండి ప్రభావ ఎనికే వందన బిడకంత తోడై నడిపించి విజయాన్ని దయచేసి బలపరచండి ఓ నా తండ్రి నీకే వందనాలు ఈ రాత్రి కాలం మాకు తోడై నడిపించి విజయం మిసిన తండ్రినికే వందనాలు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు ఎస్ ప్రభావ ప్రాణం పెట్టిన తండ్రినికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన పతొక్క బిడ జ్ఞాపకం చేసుకుని మనకున్న కట్లను సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి బంధకాన్ని తెంపివేయండి ప్రభావ చీకట్ షట్ నుంచి విడుదల పొందాలా ప్రజలు మీరే కారం జరిగించండి నాయన ఎంత మంది బాధితులు ప్రభావ మరి అనారోగ్యంతో బాధపడుతున్నయన పతొక్క బిడకు తోడై నడిపించి విజయాన్ని మీద ఇచ్చేయండి కుటుంబాలు మారి మారకుండా సత్యాన్ని స్వీకరించకుంటున్నారు ప్రభా అబద్ధమైన మోసపోయిన సైతాలు ఉన్నాయి ప్రభావ మోసపుచ్చ సైతం నుంచి విడుదల పొందాలా ప్రభావ వారంతా సత్యాన్ని ప్రకటించాలా వారు యేసూ కృష్ణ నామంలో నిన్నే ప్రకటించాలా ప్రభేసు ప్రభ మీరే కార్యం జరిగించండి ఆయన ఓ నా తండ్రి నీకే వందనాలు ప్రభావ ఈ లోకంలో ప్రతి ఒక్క బిడకు విజయాన్ని మీద ఇచ్చేయండి అయా విధమైన ఆరాధన నుంచి వాళ్ళంతా విడుదల పొందాలా సత్యమైన దేవుడి దగ్గరికి వచ్చిన సహాయం పడండి ప్రభా నువ్వు కలికారం చూపించేవుడు ప్రభావ ఏసు ప్రభా మీరే కార్యం జరిగించండి నాయన ఈ రోజు ఎవ్వరు కూడా నశించడానికి వీలేదు చీకటి శక్తులు ఎవరు కూడా ముట్టనికి వీల్లేదు ప్రభా వాళ్ళు ఏ సురాంలో గద్దిస్తున్నాను ప్రభా నుంచి విడుదల పొందాల ప్రభావ మీరే కార్యం జరిగించండి నాయనా ఏ దుశ వాళ్ళ పట్ల ఉండడానికి వీల్లేదు ప్రభావ మీరే పతక కుటుంబానికి తోడై నడిపించే విజయాన్ని మీ దయస్థితి బలపరుచుకోండినైనా మరి హాస్పిటల్ మూలుగుతున్న ఆత్మల పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి అయ్యా మరి అనేకమైన రోగాలతో కృంగి కృష్టిస్తున్నాయి ప్రభావ నశించిపోతున్నాయి ప్రభ వాళ్ళ పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి నాయన ఏసుకృతం రాత్రి కాలం మంది వాళ్ళ కొరకు మేము పాపాలు ఒప్పుకుంటున్నాం నాయన వాళ్ళు తెలియక తెలిసిన పాప ఉంటే క్షమించండి నాయన మీరు కనికరం చూపించే దేవుడు మరి పిత్త ప్రతొక్క శాపం నుంచి వాళ్ళు విడుదల పొందాలా రక్షణ మార్గం నడిపింపబడాల ఆయన పదొక్క బిడ్డకు తోడై నడిపించే విజయాన్ని దయచేయండి ఏసు ప్రభావానికి పొందనాల వారిని సంధికి వచ్చి ఆశీర్వాదం పొందుటకు శక్తి దయచేసి రక్షించుకోండి నాయన వాళ్ళకు తోడై నడిపించండి మార్గం తెలివండి నాయన మార్గం తెలియక అనేక మంది నశించిపోతున్నారు ప్రభా తప్పిపోతున్నారు ప్రభా వాళ్ళ పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి నాయన ఏసు ప్రభానికి వందనారు ప్రభా ఈ రోజు మాకు ఈ ధన్యతను నీకు వందనారు ప్రభావ ఈ రోజు ఆరాధన చేస్తున్నా కనుక ప్రభావ వాళ్ళ కొరకే ప్రభు ఏసుమంలో వాళ్ళంతరినీ సంధి కోసం మీరు సహాయం చేయండి ప్రభు మీరే కార్యం జరిగించండి అయా వచ్చిన పథకం దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీటింగ్ లో ప్రభావ మీరే సహాయపడండి ప్రభు మరి కేపీఎం ప్రదర్శిస్తారు ముట్టండి ఏసు ప్రభావ వాళ్ళ ప్రతొక్క మీరు వాడుకోండి ప్రభావ ఏ స్థలంలో ఉన్న ప్రభా ప్రతొక్క ఏసు ప్రభావ తోడే నడిపించే విజయాన్ని దయచేయండి ప్రభావ వాళ్ళకి ఆరోగ్యం స్వస్థత దయచేయండి కుటుంబకున్న బంధక కట్టని విరగొట్టండి ప్రభా ఏసు బలమైన సేవ చేయాలా బలమైన పాత్రగా వాడబడాలా ఏసు పతొక్క కుటుంబంతో మీరు మాట్లాడని స్వరాన్ని వినిపిచ్చేయండి మీరు రాకడా తితరలో ఉంది కనుక ప్రభా ప్రతం పరలోక దర్శనం చూడాలా ప్రభావ వాళ్ళంతా భూమి మీద వర్ణించాలా ఏసు ప్రభా నీ రాజ్యం పరలోకంలో భూమి మీద స్థాపించబడాలా ప్రభావ అనే శక్తిని అభిషేకాన్ని ప్రతొక బిడకు దయచేయండి ఏసుప్రభా ఈ రాత్రి కాలం ముందు ప్రతొక్క బిడకు తోడే నడిపించి విజయాన్ని మీద దయ ఇచ్చేయండి అయ్యా రాత్రి కాలం ముందు మంచి కాలం దర్శనం చేసి మీరు మాట్లాడండి నువ్వు మాట్లాడే దేవుడో ప్రభా అయా ప్రతొక్క బిడ్డ పట్ల మాట్లాడడం నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు అయా మనిషి హృదయాలు తెరవకుండా నా ఆయన ఏసుప్రభా ఈ రోజు రాత్రికాల తెరవాలో ప్రభు ప్రభావ ప్రతి ఒక్క బిడకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి మరి అనేక రోజు ప్రతొక్క దినాల ప్రభావ మాకు అనేక విషయాలు యేసుప్రభా బలపరుస్తున్నారు ప్రభావ మమ్మల్ని దేవిస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రభా అందుబట్టి నీకు ప్రభ్వ దాని ప్రకారంగా మేము జీవించి లోబడాలా ప్రభావ ఇలా కూడా తప్పిపోకుండా సహాయపడండి మాకు తోడై నడిపించి విజయాన్ని దయచేసి సంపూర్ణంగా నీకు సమర్పించుకొని మేము సేవ చేయాల మా జీవితాలన్నీ నాజీర్ చేయబడాలా ప్రభావ రాత్రి కాలం గొప్ప విద్యాని మీద దయచేసి నిరాకడకే మమ్మల్ని సిద్ధపరచుకొని నామనికే మహమ తెచ్చుకోమని మీరే తోడై నడిపించమని నజడైన ఏసుకుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ లోని బ్రదర్స్ సిస్టర్ కుటుంబాల అందరికీ ప్రార్థనా అంశంలో చేసిన కుటుంబాలకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైను గాక ఆమెన్ ఆమెన్ సిస్టర్ అందరికీ